చెప్తారు ఆ రెండో నడకలో అప్పుడు ఈ రహస్యాన్ని బయట పెడతారు ఇప్పుడు నిజానికి అలాగే చెయ్యాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమందికి బ్రహ్మ అర్హత లేదు యోగ్యత లేదు కొంతమందికి బ్రాహ్మణ బ్రాహ్మణ వర్ణానికే ఉంది మిగతా వాడికి లేదని కొంతమందికి అధికారం లేదని స్త్రీలకు కూడా అధికారం లేదని ఈ మధ్య మలయాళ స్వామి వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి అసలు పురుష అనే స్త్రీ పురుషుల్లో లింగభేదం లేకుండా ఉండేటువంటి నేను నేనైనా నేను అనే పురుషుడు ఒకడున్నాడు అది ఆ పురుషుడికే బ్రహ్మజ్ఞానం వస్తే బ్రాహ్మణుడు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం కాదు అందరూ కూడా యోగ్యులే అని మలయాళ స్వామి తెలుసు నిజానికి కొందరు పెద్దలు ఈ రకంగా మూర్ఖత్వంతో కానీ స్వార్థంతో కానీ అలా చేశారు దానివల్ల ఏమైందంటే ఈ రహస్యార్థాలు బయటపడలా ఎంతమందో భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాసినా ఈ రహస్యార్థం ఎప్పుడైతే బయట బయటపెట్టలేదో ఏదొక కాలంలో ఈ రహస్యాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ గ్రంథకర్త ఆ ఆవశ్యకతను గుర్తించి ఇప్పటికి నేనైనా పెట్టాలి అని అలాగే ఈ ఆశ్రమ సంప్రదాయంలో గురువులు కూడా ఆ రహస్యాన్ని దాచిపెడుతున్నారు ఎందుకు అక్కడ దాచి అంటే రహస్యం చెప్తే వాడు కూడా నేను పెద్ద గురువునే అంటాడని ఎప్పుడు నేనే గురువు అవ్వాలి గురువు గురువుగానే ఉండాలి శిష్యులు శిష్యులుగానే ఉండాలని ఆ రహస్యం చెప్పకుండా ఉండేవాళ్ళు గురువులు ఉన్నారు కొంతమంది రహస్యం అని వంకపెట్టి వాళ్ళకు కూడా పాపం తెలియదు ఆ పైన ఏమిటని శిష్యులు అది రహస్యం అంటారు చెప్పలేక రహస్యం అంటారు ఇలా రకరకాలుగా ఉన్నారు అయితే సరైన శిష్యులు వచ్చినప్పుడు అక్కడ వివేకము అక్కడ సాధన సాధన యొక్క ఫలితాన్ని పొందినటువంటి వాడు ఆ పైన నాకేమిటండి గురువుగారు అని చెప్పినప్పుడు తప్పకుండా రహస్యం చెప్పాలి అలా చెప్పడం అనేది ఈ మధ్య పరంపరలో జరగలేదు జరగకపోతే అది గురు రహస్యం మరుగునపడి చివరికి రహస్యాన్ని చెప్పేవాళ్ళే కరువైపోయారు ఈ సందర్భంలో రహస్యాన్ని చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని ఈ లక్ష్మణాచార్యులు గారు దీనికి పని కట్టుకొని పూనుకున్నారు ఇట్టి భావము గలవారి చే ఇటీవల అర్ధము రాయబడి ఉంటు ఆ అర్ధాలన్నీ కూడా బాహ్యార్థము అంతరార్థం వరకే పరిమితం అవటం వల్ల లోకమునకు ఆ గ్రంథం వలన నిజమైనటువంటి సత్యము బోధపడటం లేదు కనుకనే అతిరహస్యముగా బోధించుతున్న సద్గురు రహస్యాలతో కూడా ఈ భగవద్గీతకు వెనుతీయకుండా అర్థము రాసి ప్రకటింపగలిగి తిని ఈయన చేశారు పాపం ముంజేతి కంకణ మనకు అర్థమయ్యేలా ఇదంతా కూడా లోతుగా తెలిసిన తర్వాత ఇప్పుడు వీరు చెప్పేది మనకు అర్థం మన శిష్యులు కొంతమంది కొంతకాలం సాధన చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా కానీ వాళ్ళకి అర్థం అవుతుంది అదే కొత్తగా శిష్యుడు అనేటువంటి భావం కూడా లేకుండా ఒక సాధారణ మానవుడు భగవద్గీతను తెలుసుకోవాలని వచ్చినప్పుడు నిజంగా ఈ పీఠికలో ఈ విజ్ఞప్తులు ఉన్నది కూడా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చెప్పింది కూడా గుర్రకెక్కదు కాబట్టి అది ఆ పద్దెనిమిది యోగాలు భగవద్గీత ఈయన అనుకున్న పద్ధతిలో రహస్యాలని విప్పి బయట పెట్టుకుంటూ చెప్పడం ఎప్పుడైతే దొరుకుతుందో దాని ప్రకారం చేసినప్పుడే ఈ పీఠికలో రాసినటువంటిది ఈ విజ్ఞప్తిలో రాసినటువంటిది మనకు అర్థం కాబట్టి ఇంతవరకు చెప్పి ఇంకా దీన్ని ఎంత సాగదీసినా ఉపయోగం లేదు గీతాసారాన్ని వేరే దృక్కోణంలో రహస్యాన్ని బయటపెట్టేటువంటి దృక్కోణంలో అతను మళ్ళీ కొత్తగా వ్యాఖ్యానం చేసింది మనం ప్రథమోధ్యాయం నుంచి మొదలుపెట్టి చివరిదాకా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇందులో ఈ గ్రంథకర్త చెప్పినటువంటి అభిప్రాయం సత్యమే అని మనకి యథార్ తెలుస్తుంది అందుకోసం ఆయన చెప్పడం వర్ణించడం ఇక్కడితో హ్యాపీ ఏమంటున్నారంటే ముంజాయితీకి అడిగే మనకు అర్థమేలా నీ వీప్ మీద ఏదన్నా ఉంటే రెండు అద్దాలు పెట్టుకొని చూడాలి అంతేగాని ముందుగా ఉండేటువంటి చేతికి కళతలా చూస్తే సరిపోయేదానికి దానికి ఒక అర్థం పెట్టి పని ఏంటి కాబట్టి మనం జరగబోయేటువంటి ఈ గ్రంథ పద్దెనిమిది అధ్యాయుల యొక్క వ్యాఖ్యాన తాత్పర్యాలు ఆయన మనకు వివరిస్తారు అది చదివినప్పుడు మీకే బోధపడుతుంది తీత అవుతుంది దాని అది చేసుకుంటే సరిపోతుంది దాని గురించి ఇంకా నేను మరీ మరీ వివరించినా కానీ ఉపయోగం ఏమి ఉండదు గ్రంథం వాసాంతం పూర్తి చేసినప్పుడు మీకే బోధపడుతుంది గ్రంథమును మొదటి మొదటి నుండి కొనవరకు అంటే మొదలు వదిలిపెట్టినా కష్టమే చివరి వదిలిపెట్టినా కష్టమే ఎందుకంటే ప్రతి శ్లోకము ప్రతి అధ్యాయము ఒక రహస్యమే దానికి లింకు లేకుండా కనెక్షన్ లేకుండా మనం వెళ్ళిపోతే దాన్ని మనం పట్టుకోలేము గొలుసు లింకులు లింకులు లింకులుగా ఉంది కానీ మనకేంటంటే ఆ లింకుల ద్వారా గొలుసుకట్టుగా పెట్టి అంది పొంది మీరీ అంది పొంది మీరీ ఆ పద్ధతిలో సోపానాలు ఎక్కుకుకుంటూ ఆ గమ్యం చేరే విధానానికి బోధలో కానీ ఆచరణలో కానీ కొన్ని గ్యాప్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని లింక్ చేసుకోవడం కష్టం ఆ గ్యాప్ గ్యాప్గానే ఉండిపోతుంది లింకు చే కాబట్టి ఏదైతే ఇప్పుడు నేను ఈ భగవద్గీత ఈ లక్ష్మణాచార్యులు చెప్పిన దాన్ని చాలా కష్టంగానే ఉంది దీన్ని ఈ మాదిరిగా మీకు అర్థమయ్యి చెప్పడానికి నేను ఒక ఐదు రోజులు దీనికి అభ్యాసం చేయాల్సి